శ్రీ గురుభ్యో నమ బ్రహ్మానంద పరమసుఖదం కేవలం జ్ఞానముక్తి ద్వంద్వాతీతం గగనసదృశం తమ సలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షీభూత భావా గుణరీత సద్గురు నమో బ్రహ్మాదిో బ్రహ్మ విద్యా సంప్రదా కర్తృవ్యో ంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యవప్లవరహిత ప్రజనఘన ప్రత్యర్ధో బ్రహ్మైవాహమస్మి సదాశివసర వ్యాకరమ్యమా అస్మాచార్యపర్య వందే గురుపరం హరి ఓం శ్రీ గురువ్యో నమ నారాయణ నారాయణ సాయి రామ్ గురుగారా సాయి రా ఇరవై ఒకటవ శ్లోకం అండి దేహేంద్రియ గుణాన్ కర్మాణి అమలే సచిదాత్మని అవివేకేన గగనే ఆత్మలో దుఃఖము లేదు మోహము రాదు అనాత్మ సంబంధముతోనే శో మోహాదులు కలుగుచున్నవి దేహేంద్రియ మనోబుద్ధులను పరిణామరహితమైన ఆత్మయందు ఆరోపించుట జరుగుచున్నది నిష్క్రియమైన ఆత్మయందు కర్మలను ఆరోపించుట జరుగుచున్నది అవ్యయమైన ఆత్మ ఎలా పరిణామము చెందగలదు పరిణామము చెందు దేహేంద్రియ మనోబుద్ధులు ఆత్మ ఒకట జ్ఞానస్వరూపమైన ఆత్మలో అజ్ఞాన జనితమైన కర్మలు ఆచరించుడ ఎట్లు ఇవన్నీ సత్యదూరమైన విషయములు ఇవన్నీ మాట్లాడేస్తా మనం రెండు మూడు రోజుల నుంచి మాట్లాడుతున్నాం అజ్ఞాని అయిన జీవుడు చేయు ఆరోపణయే గాని జ్ఞానదశలో నిరూపణకు అందడి విషయం కాదు అంతే నిజానికి నువ్వు అది కాదు కాదు అయి ఉన్నావని అనుకోవడం చేత వచ్చింది తగదు ఇది అజ్ఞాన ఫలితమే ప్రవృత్తి నివృత్తి అంతే సత్వగుణ ధర్మేమిటి ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్యే భయ అభయే బంధ మోక్షం చెయాతి బుద్ధి సత్వార్థ సత్యకి అంటున్నారు కదా కాబట్టి పరమాత్మ ఉపదేశాలి గుణత్ర విభాగ యోగంలో అందుకని జాగ్రత్తగా సత్వగుణంతో మనం ఆత్మానాత్మ విచారణ చెయ్యాలి రజోగుణ ధర్మంతో గానీ తమో ధర్మంతో గానీ ఆత్మానాత్మ విచారణ చేసినా ఎప్పటికీ ఆ ఎందుకని సత్వం సంజాయతే జ్ఞానం సత్వం వలనే జ్ఞానం వస్తుంది రజస్సు వల్ల ఏమొస్తుంది వస్తుంది తమస్సు వల్ల ఏమొస్తుంది మోహం కర్మ సంబంధం కామ సంబంధం రెండు ఒకదాంట్ ఒకటి ముడిపడి ఉన్నాయి అమ్మ అంటే రజోగుణ ధర్మం ఉండగానే నీకు ఆ ధర్మం ఆవేశించగానే సహజంగానే కర్మ సంగతం అయిపోతాడు సహజంగా కర్మ సంగతం అవ్వగానే అది వ్యవహారంలో కోరికగా మారిపోతుంది కాంక్షగా మారిపోతుంది కాంక్షగా మారిపోగానే తమోగుణ ధర్మం వచ్చేస్తుంది మోహ లక్షణం వచ్చేస్తుంది ఈ రజోగుణ ధర్మం అనేటువంటి కర్మ సంబంధికుడుగా ఉన్నప్పుడు అప్పటికప్పుడే వెంటనే దుఃఖం